య సాధురోపాయమ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం చ్యుతం కేశవం రామనారాయణ కృష్ణదామోదరం వాసుదేవం హరింధరం మాధవం గోపికావల్లభం యకం రామచంద్రం భచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం సుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే కరుణానిధే గోవిందీత మూడవ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణం నేడు ప్రారంభమవుతున్నది ఇంతవరకు రెండు అధ్యాయములు మనం సమాప్తం చేసాం వాటి పేర్లు వైరాగ్య ప్రకరణం ముమోక్షు ప్రకరణం ఇది మూడవది ఇంకా మూడు బాకీ ఉన్నాయండి మొత్తం ఆరు అధ్యాయములు చివరి మూడు అధ్యాయములు చాలా పెద్దవండి మరీ చివరిదైనటువంటి నిర్వహణ ప్రకరణం ఒక్కటే పద్నాలుగు వేల శ్లోకాలండి అమోఘమైనటువంటి బోధ వశిష్టమారు చే శ్రీరామచందనకు చేస్తున్నారండి ఇద్దరు కూడా అర్హత కలిగినటువంటి వారు ఎవరు చెప్పండి మాస్టర్ అండ్ ది డిసైపుల్ అది శిష్యులు ఇద్దరు కూడా గొప్ప అర్హత కలిగినటువంటి క్వాలిఫైడ్ గురువు గారికి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసు అనుభూతి అది ఎక్స్పీరియన్స్ ప్రత్యక్షంగా అన్ని విషయములు చక్కగా అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహనీయుడు గురువు అండి యొక్క అర్హత ఏమిటంటే వైరాగ్యం ప్రపంచ సంబంధమైనటువంటి గొడవలు సంకల్పములు విషయ భోగములు వీటి మీద కనుక ఆసక్తి ఉంటే మనస్సు బహిర్ముఖంగా మాటి మాటికి పరిగెత్తుతూ ఉంటుంది ఇక్కడ ఏకాగ్రత పొదరదు ఈ విషయం నిన్నటినం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు మీకు జ్ఞాపకం ఉంటుంది మనస్సు చంచలంగా ఉంటుంది అర్జునుడు వారే ఈ వాక్యం చెప్పినారు కృష్ణా నా మనస్సు మహాచంచలంగా ఉంది ధ్యానంలో నిలవటం లేదు దానిని పట్టుకోవటం అయినా తేలిగ్గా మనస్సును కంట్రోల్ చేయటం మహాకష్టంగా ఉందని అర్జునుడు మొరబెట్టుకున్నారండి మరి అర్జునుడు అటువంటి వారే వాక్యం చెప్పినప్పుడు సామాన్యుల విషయం చెప్పాలన్నది మహా జపలమైనటువంటిది దాన్ని నిగ్రహించడానికి కొంత అభ్యాసము వైరాగ్యము ఈ రెండు అవసరం అని చెప్పి నేను శ్రీకృష్ణ పరమాత్మ అర్జును చెప్పినారు వారి శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే చాలా సన్నిహితుడు అయినప్పటికీ వారి వాక్యం అడిగినప్పుడు ఎవరు అర్జునుడు కృష్ణా నా నిలవలేదంటే నా తపశ్శక్తి చేత నేను మనస్సుని అరికెడతాను కంట్రోల్ చేస్తాను నిలబెడతానని ఏమైనా చెప్పినారా లేదండి ప్రాక్టీస్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఉద్దరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం ఎవరికి వారు ఉద్ధారం సలుపుకోవాలండి ఇది మహా సూక్ష్మమైనటువంటి మనస్సుకి సంబంధించిన విషయం కాబట్టి తనకు తానే ప్రయత్నం చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ది మాస్టర్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ భగవంతుని యొక్క అనుగ్రహం చేత గురువు దేవుని యొక్క ఆశీర్వాదం చేత తన యొక్క ప్రయత్నం చేత ఈ మూడు కంబైన్ అయినప్పుడు చక్కగా కార్యములు సాధించవచ్చండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కొందరు ఏం చేస్తారంటే కేవలం పుస్తకాల మీద ఆధారపడి మాకు గురు ఎందుకు దేవుడు ఎందుకు అని చెప్పి వారు మాయను జయించలేరండి మాయాతు ప్రకృతి విద్యా మాయనంతు మహేశ్వరం మాయను కంట్రోల్ చేసుకున్న మహానుభావుడు యొక్క పాదములు ఆశ్రయించిందే ఈ మాయను జయించడం మహా కష్టం అన్నది అనుభవంలో మీరు చూసుకోండి దేవుణ్ణి వదిలిపెట్టి గురువుని వదిలిపెట్టి తమంతటి తామేమో పెద్ద ఉన్నతిని పొందుతామని ప్రయత్నం చేసినా కొంత దూరం పోయిన తర్వాత విఫలమైపోతుంది అన్నది సరే భగవంతుని యొక్క ఆశీర్వాదం వారి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అందువల్ల ఏడవ అధ్యాయం ఈ రోజు కదండి ఈ రోజు సాయంత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాక్యం దైవీ శేషాగుణమే మమ మాయా దురద్యూ నా మాయను దాటడం చాలా కష్టం అన్నాడు దురద్య కానీ మామీవయే ప్రపద్యం తెరే నన్ను ఆశ్రయించిన వారు అవలీలుగా దాటగలరు కనుక భగవానుడు ఎవరంటే ఒక పడవ వంటి వారిని అజ్ఞానం అనేటువంటి మహాసముద్రంలో పడిపోయి ఎక్కువ తోచక నానా బాధలు పొందేటువంటి ఈ జీవులకు చక్కగా ఒక పడవ సంసార సాగరం ఘోరం ఆ ఇది మహాభయంకరమైనటువంటి సాగరం పుట్టడం చావటం జనడమనడ రూపమైనటువంటి బాధలన్నీ అనుభవించటం తల్లి గర్భంలో మళ్ళా ప్రవేశించటం దాంత నిజంగా ఎంత బాధ చెప్పండి ఆ మానవుడు ఏమో ఈ జన్మ వచ్చినా దాని విషయం ఆలోచించట్లేదండది కన్ను మూసుకుని ఏదో వ్యవహారంలో పడిపోవటం ఆఖరికి అంత్యకాలం వచ్చేటప్పుడు కళ్ళు మూసుకోవటం ఇదండి జరిగేది పశువు ఆయుధంగా జరుపుతున్నదండి పశువు తింటున్నది తాగుతున్నది సంతానం కట్టున్నది అన్ని పనులు జరుపుతున్నాయి అదే కార్యములు మానవ మానవుడు కూడా చేస్తే ఏం భేదం భగవానుడు ఇంత అమూల్యమైనటువంటి ప్రజ్ఞించినటువంటి ఈ జన్మగద దీన్ని సదుపయోగం చేసుకుని బ్రహ్మావలోకషణం జర ఈ దేహం ఎందుకు వచ్చిందంటే పరమాత్మను తెలుసుకోవటానికి వచ్చిందండి మరల జన్మ లేకుండా ఉండటానికి వచ్చిందండి అది భాగవతంలో ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఒక చక్కని శ్లోకం చెప్పారండి ఏ మానవ విగతరాగపరావరం సతతం స్మరంతే ఈ జీవితంలో ఎవరు నారాయణ సతతం అవకాశం దొరికినప్పుడంతా చక్కగా స్మరణ చేస్తుంటారో ధ్యాన హత కిల్బిష అంటే పాపం హత నాశనం చేస్తారు ఇంకా పాపం పోగటానికి ఇంకా ఏ వేరే ఏ ఉపాయం చెప్పండి ఆ భగవద్భక్తి ఆ ధ్యానము వైరాగ్యము నిష్కామకర్మ పరోపకారము ధర్మ ఆచరణ ఇవి తప్ప ఇంకా పాపం పోగొట్టడానికి ఉపాయము లేవండి శర మైనస్ ను పోగొట్టాలంటే ప్లస్ తెచ్చుకోవాలండి ప్లస్ అంటే ఏమిటి ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు చక్కగా హృదయ పరిశుద్ధి ప్రాణి మీద దయ ప్రేమ కరుణ ఇదండి ఆ దీని ద్వారా పాపం అనేది తొలగిపోతుంది భగవాను యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడవుతాడం అది ఈ కార్యక్రమాలు చేయటం లేదే మానవుడు కనుక భాగవతంలో ఏం చెప్పారు ఏ మానవ విగతరాగ పరావరణం సతతం జన్మరాహిత్యం లేక మోక్షం ఎవరికి కలుగుతుందో చెప్తున్నారు మొదటి రెండు పాదములు ఏ మానవ విగ ఏ అన్నారు చూప్రత్యయం యహ అనేటువంటి పదం వాటిన యహ అంటే సంస్కృతంలో ఎనిబడి ఎవడైనా కొందరు ఏమంటారు ఏమండి మీరు స్త్రీలు మీరు భగవద్గీత చదవకూడదు ఓంకారం ఉచ్చరించకూడదు మీరు శూద్రులు మీరు వేదం చదవకూడదు మిమ్మల్ని బహిష్కరిస్తాం సంఘంలో ఉండ ఈ విధమైనటువంటి మాటలన్నీ ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిదండి అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా ఫలానా జాతి ఏమిటి ఫలానా మతం ఏమిటి ఫలానా చిన్న చిన్న గోడలు కట్టుకునే అవస్థపడుతున్నారండి సర మానవుడు సంకుచితమైనటువంటి భావం కలిగి ఏమో తాను ఒక్కడే గొప్పవాడని తక్కినవారంతా చాలా తక్కువనేటువంటి భావన చూడండి ఈ అహం ఈకోయిజం ఎంత శీఘ్రంగా తొలగిపోతే అంత ధన్యుడవుతాడండి మానవుడు జనుల్లో గాని సంఘంలో గాని మతంలో గాని ఈ సంకుచితత్వం అంటే నేనే గొప్ప అనేటువంటిది పనికి రాదండి భగవంతుడు ప్రకాశిస్తున్నాడు నిన్న వివేకానంద వాక్యం వాడు చెప్పినా జ్ఞాపకం ఉందండి ఐ మేబి ఏ బబుల్ నేను ఒక చిన్న గొడగ ఆవుగాక ఉండదంటాడు చూడ జీవుల్లో ఇటువంటి సాహసం ఉండాలంటే ధైర్యం ఎవరు ఎన్ని చెప్పినప్పుడు ప్లీజ్ డోంట్ పే ఎని హీ అది ఎవరైనా ఈ చిన్న చిన్న భావాలు కనుక చెప్తే ఈ జాతి మత కుల వ్యవస్థ లింగ వ్యవస్థ కనుక తీసుకొస్తే వారి వినచ్చులేండి ఎందుకంటే రెండు చెవులు ఇచ్చాడు ఒక చెవితో విని ఒక దయటికి సాగ నంపచ్చు లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది ఏమండి నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పేత వినండి తర్వాత దాన్ని దూరంగా తొలగించేసేయండి హృదయంలో ఇటువంటి సంకుచిత భావాలు ఉండకూడదండి అది శాస్త్రుడు భగవానుడు ఏం చెప్పినాడు చెప్పారు ఏ మానవా అన్నారు భాగవతంలో అట్లాగే చెప్పింది ఎవరైనప్పటికీ కూడా తరించవచ్చును ఇక్కడ జాతి మత పొలలింగం భేదం లేనేలేదు దృష్టాంతం హాస్పిటల్ హాస్పిటల్లోకి మీరు వెళ్ళిన తర్వాత మందు ఇవ్వండి అని అడగండి మీరు ఏ ఏ కులం అని అడుగుతాడా డాక్టర్ చెప్పండి మీకు రోగం ఉన్నదా లేదని అడుగుతాడే కానీ ఏమంటే మీ జాతి ఏమిటి మాత్రం ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మంద చెప్పండి అన్యాయంగా ఉంది ఇది అనేది అన్ని అందరికీ వారు మహమ్మదీయుడైనా క్రైస్తువులైనా హిందువులైనా బ్రాహ్మణుడైనా సూద్రుడైనా మందు అనేది ఈక్వల్ గా పని స్త్రీ అయినా పురుషుడైనా ఈక్వల్ గా పనిచేస్తుంది అండి అదే విధంగా ఈ దైవ సంబంధమైనటువంటిది అంతది ఏమిటో తెలుసు ఇట్ ఈస్ ఎ మెడిసిన్ అది భవరోగం సంసార దుఃఖం అనేటువంటి రోగాన్ని నివారణ చేయటానికి ఇది చక్కని ఔషధం ఈ ఔషధం అనేది అందరికీ ఉపయోగిస్తుందండి ఇక్కడ చిన్న చిన్న మాటలు ఎవరైనా చెప్పారంటే దాన్ని పూర్తిగా విస్మరించండి ప్రతి వారు కూడా జన్మ హక్ అండి ఈ సోలీస్ పొటెన్షియల్లీ డివైన్ ఎవరు వివేకానంద ప్రతి జీవిలో కూడా ఘనీభవించినటువంటి దైవ వస్తువు ఉన్నది వారి జన్మ హక్కు దాన్ని పొందటానికి ఎవరైనా దారిపోయేవాళ్ళు ఏదైనా చెబితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ముముట్సులు ముముట్సువులు ధరించాలని కుతూహలం కలిగినటువంటి వారు ఇటువంటి చిన్న చిన్న విషయాలకు మీరు లోపడకూడదండి ఎవరైనా నాస్తి వచ్చి దేవుడు లేడు అని అన్నప్పటికీ కూడా ఏమండి మీరు దాన్ని లక్ష్య పెట్టబాకండి గాంధీ మహాత్ముడు లండన్ వెళ్ళారండి దేనికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇదివరకు అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ టైంలోనండి ఈ భారతీయ నాయకులందరినీ ఆహ్వానం చేశారు ఎవరండి ఆ బ్రిటిష్ వారు లండన్ కి అక్కడ ఒక సభ చేశారండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని దాని కొరకు గాంధీ మహాత్ముడు అక్కడికి వెళ్తేక విఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు మా దేశంలో మా పట్టణంలో అడుగు పెట్టాడని అనేక సంస్థల వారు ఆహ్వానం చేస్తున్నారండి ఒక నాస్తిక సంఘం అక్కడ దేవుడు లేడు అనేటువంటి ఒక సంఘం ఉందండి వారు కూడా ఆహ్వానం చేశారండి ఎవరిని గాంధీ గారి కూర్చోబెట్టి ఆ సంఘం వాళ్ళు ప్రశ్న అడిగారు ఏమండి దేవుడు ఉన్నాడా అని అడిగారు ఉన్నాడు అని మీకు పూర్తిగా నమ్మకం ఉందా అని అడిగారండి ఎవరు నాస్తికులు ఉన్నది అన్నారండి మాతో మీరు ఆర్గ్యూ చేస్తారా అన్నాడు అండి ఆర్గ్యూ అంటే వాద వివాదం చేస్తారా మీ యొక్క పట్టు నిలబెట్టుకుంటారా మేము దేవుడు లేడని చెప్పి రుజువు చేస్తాము మీరు దేవుడు ఉన్నాడని చెప్పి రుజువు చేస్తారా అన్నారండి నాస్తికులు మీరేమన్నారు తెలుసండి మీకున్నంత తెలివి నాకు లేకపోవచ్చు కానీ వాదంలో ప్రవేశించిన తర్వాత ఒకవేళ నేను ఓడిపోయినా నా దైవ విశ్వాసం వదలను ఆ షరత్తే మొదలు పెట్టండి అన్నాడంటే ఇది అంత అద్భుతంగా చెప్పిన రద్దీ ఉండదు ఎందుకంటే నాకు సైన్స్ తెలియదు లాజిక్ తెలియదు ఆర్గ్యుమెంట్ తెలియదు మీరు మహా చదువుకున్నవారు లాజిక్ తెలిసిన మీ వాదంలో నేను పడిపోవచ్చు నేను ఓడిపోవచ్చు అయినప్పటికీ ఒక షరత్ నేను ఓడిపోయినా కూడా దైవ విశ్వాసం నేను వదలను అన్నాడు మీరు వదలకపోతే ఇంకా వాదం ఎందుకు అన్నాడు వాడు అంత ఈ ఆస్తికి బుద్ధి ఉండాలని జారిపోయే వాళ్ళ వాక్యాలు కనుక మేము వింటుంటే ఒక్కొక్కరు లేవండో రాముడు గొప్పవాడు అంటాడు ఆయన కాదు కాదు కృష్ణుడు గొప్పవాడు అంటాడు జీ ఇంకో దేవి గొప్పదేవి ఈ విధంగా ఒక్కొక్కరికి ఏ మార్గం అనిపించాలో ఏ దేవుని ప్రార్థన చేయాలో ఎవరికి వారి వారి సంస్కారము అనుసరించి చక్కగా ఉపనిషత్తులు భగవద్గీత ఇటువంటి అథారిటీ మనం తీసుకోవాలండి అంతేగాని ఏదో చిన్న చిన్న చిన్న వాక్యాలన్నీ నమ్మి అనుభవం లేని అనుభవ శూన్యులు యొక్క వాక్యములు ఒక పట్టణంలో ఏం జరిగిందో తెలుసు ఒక మార్కెట్ ఉందండి ఆ మార్కెట్ లో ఒక ఆయన పండ్లు అమ్ముతున్నాడు అండి పండ్లు అక్కడ ఒక బోర్డు రాశాడు ఆ బోర్డులో ఏముని తెలుసు ఈ చట పండ్లు మంచి పండ్లు అమ్మబడును అని పెద్ద బోర్డు రాయించుకున్నాడండి ఈ పండ్ల వర్తకుడు ఏం రాయించాడు చెప్పండి ఇచట మంచి పండ్లు అమ్మబడును ఒక ఆయన వస్తున్నాడు వచ్చి ఆ బోర్డు చదివాడు చదివి వారితో మాట్లాడుతున్నాడు అంగడాయనతో ఏమండి ఈ చట్ట మంచి పళ్ళు అమ్మబడనున్నారే ఈ చట్ట అనేది ఎందుకు చెప్పండి ఈ చట్టాన్ని తెలుస్తూనే ఉన్నది కదా ఇక్కడ పళ్ళు ఉన్నాయని అందరికీ తెలుసు కదా నువ్వు మళ్ళీ ఈ అంటే దాని అర్థం ఏమిటి అనవసరమైన మాట రాసి రాయించావు అక్కడ ఏమంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఈ అందరికీ తెలుసు కదా దారిపోయే వాళ్ళందరికీ ఇక్కడ పెట్టుకున్నాడని మరి ఈ ఇంటి దగ్గర పెట్టుకున్నావా లేదు కదా ఇక్కడే పెట్టుకున్నావు కదా ఆ ఇచట అనేది రాయటం అనవసరం నాడు వీటండి ఆలోచించాడు నిజమే వాడు పోయినాడండి ఆ రంగా పిలిపించి ఈచట అనేది జరిపించాడండి బోర్డు ఇంకొక ఆయన వచ్చాడు ఏముంది అక్కడ చెప్పండి మంచి పండ్ ఇచ్చట పోయిందండి మంచి పండ్లు అమ్మబడున ఏమయ్యా నువ్వు మంచి రాసినంత మాత్రం మాకు తెలివి లేదా చెడ్డో ఏరటానికి ఒట్టి చెడిపోయిన పండ్లను అక్కడ పెట్టుకుని నువ్వు మంచి పండ్లను రాసినా కూడా మాకు తెలివి ఉంది ఇక్కడ మంచి అని రాసినందు తెలిసినా మాకు బొర్ర లేదు అని నువ్వు రాసిన చెప్పినట్టుగా మాకు బ్రెయిన్ లేదు వచ్చేవాళ్ళకి బ్రెయిన్ లేదా చెప్పండి మంచి చెడ్డ అంతా కాబట్టి నువ్వు మంచి నగరకు చెప్పుకున్నావు అంటే అన్యాయం అది దానికి అర్థం లేదు నువ్వు రాయకూడదు మేం చెప్పాలి మంచి అని చెప్పి మేము చూసి పరీక్షించి ఇది మంచి పండుగను మేము చెప్పాలి నువ్వు రాసుకుంటే అర్థం లేదు ఆ మంచికి అర్థం లేదు విలువ లేనటువంటి ఒక వాక్యాన్ని రాసిపెట్టావు అని చెప్పాడు ఊహో వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు ఆలోచించాడు నిజమే ఇక్కడ మంచిని అన్నంత చేత అన్ని కొట్ట అన్ని తీసుకుంటారా లేదు ఏరుకుంటారు మంచి చెడ్డ ఏరుకునేది ప్రజలు అని రంగాన్ని మళ్ళీ పిలిపించాడు ఆ మంచి తుడిపించాడండి ఇక ఇంకొక ఆయన వచ్చాడండి ఏమయ్యా ఏముంది చెప్పండి రెండు ఎగిరిపోయినాయండి మంచి ఇచ్చటా పోయినాయి పండ్లు అమ్మబడున ఇంకొక ఆయన వచ్చాడు ఇది పండ్లని మా కళ్ళకి తెలుస్తూనే ఉంది కదా లేదా నువ్వేనో వంకాయలు అమ్ముతున్నావా బీరకాయలు అమ్ముతున్నావా పండ్లను మాకు తెలుసు కదయ్యా ఇంకా అనవసరంగా పండ్లను అడ్వర్టైజ్ చేయాలా నాన్ సెన్స్ నీకేం మెదడు లేదన్నాడు ఒక ఆయన ఆయన పోయిన తర్వాత రంగాయని పిలిపించాడు పండ్లు అనేది జడిపించేశాడు ఇంకా ఆఖరికి ఏమి తెలుసు అండి అమ్మబడును అని ఉందండి అందుకే ఒక ఆయన వచ్చాడు ఈ బోర్డు ఎంతగా అమ్ముతావు అన్నాడండి మరి అమ్మబడునంటే ఏమిటి ఏమి లేదు అక్కడ ఒట్టి అమ్మబడును ఉంది ఈ విధంగా అప్పుడు ఆయన అనుకున్నాడు నారాయణ వీళ్ళ మాటలు వింటే ఇట్లా నాశనం అయిపోయింది ఇంతలో ఒక రంగు వచ్చాడు బిల్లు తీసుకొచ్చాడు బిల్లు తుడవటానికి ఇరవై రూపాయలు దారిపోయే మాటలు వింటే ఇట్లాగే అవుతుందండిది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏదో పుణ్యవాన్తో శుభవాన్తో ఈ మార్గంలో ఎవరైనా ప్రవేశిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్పే బే నోహి వివేకానంద్ సరే కొందరే సత్యంబులను కాని తగ్గిన వారలు గను చేరి నవ్విన లక్ష్యం అనేసినాడు ధైర్యం ఉంటే తప్ప మానవుడు అండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకి కొనసాగటానికి అవకాశం లేదు అది ఇప్పుడు భాగవతంలో శ్లోకం పూర్తి చేసి నేను వశిష్ట కొనసాగిస్తాను ఏ మానవ జన్మరాహిత్యం మోక్షం ఎవరికి కలుగుతుందో చెప్తున్నారండి ఏ మానవా విగత రాగ పరావరణం సతతం స్మరంతి ఏ ఎనిబడి ఎవరైనప్పటికీ కూడా నారాయణ మూర్తిని తమ జీవితంలో భక్తి స్మరణ చేస్తే చేస్తుంటారో హఠిల్బిష చేతనాస్తే వారికి ధ్యాన ప్రభావం చేతండి కిల్బిషం అంటే పాపం తొలగిపోతుందండి వారికి ప్రయోజనం ఫలం చెప్తున్న రిజల్ట్ మాతోధరం పునఃపి వారు ఇక తల్లి పాలు తాగరు అనేసిన ఏమిటో దాని అర్థం మీరే ఆలోచించండి ఇక మీదట వారు తల్లి పాలు తాగరు ఇప్పటికీ ఎన్ని కోట్ల తల్లులు లక్షల తల్లులు పాలు తాగారు తల్లి మెక్క తల్లి బాడిద తల్లి ఈ పాలు అంతా ఇక మీద తల్లి గర్భంలో వాడు పుట్టడు అని అర్థం అండి సరయోధర రసం అంటే తల్లి బాలు నాపు నేంతే తిరిగి తాగడు చూచడు ప్రతి ఈ కర్మను కనుక ప్రయత్నం చేసుకోబోతే జ్ఞానం పొందకపోతే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కాకపోతే మళ్ళీ జన్మ తప్పదండి ఇచ్చారా ఆ సంచితం కర్మ గుండలాదిగా కనుక ఉంటే ఇక వాడు ఎట్లాగండి దాన్ని ధరించేది కొంచెం కొంచెం కర్మ తీసుకుని ప్రారంధం అని చెప్పి అనుభవిస్తున్నాడు ఈ శరీరం ఇప్పుడు ఈ శరీరాలను ఎందుకు వచ్చినాయి తెలిసిన అనేటువంటి రిజర్వా పెద్ద ఇదండి దాంట్లో ఫండ్ ఫండ్ మోస్తారు ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అనేదో ఇట్లా పెడతారు చూడండి ఆ విధంగా రిజర్వ్ ఉందండి ఆ రిజర్వ్ ఉన్నటువంటి కర్మలో కొద్దిగా తీసుకుంటాడు దాని పేరు ప్రారంధం రిజర్వ్ అది ఈ ప్రారంధం అనుభవిస్తూ మళ్ళీ కొంత కర్మ దాంతో వేస్తుంటాడండి దాని పేరు ఆగామి అంటాడు ఇంకా ఎప్పుడండి ఆ సంచితం అనేది తొలగేది నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు ఈ కుండలాదిగా ఉన్న కర్మంతా ఒక చిన్న ఉపాయం చేత దగ్గం చేయొచ్చునని చెప్పి వశిష్ఠులు వారు చక్కని జ్ఞాన ప్రబోధం రామచంద్రునికి చేస్తున్నారు నిన్న మోక్ష ద్వార పాలకులు నలుగురు కూర్చి చెప్పిన విషయం తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు మోక్ష విచార సంతోష చతుర్థ సాధు సంగమ ఇంద్రియ నిగ్రహం ఆత్మ విచారణ పోతే సంతృష్టి మహాత్ముల సాంగత్యం ఈ నాలుగు చక్కగా అభ్యాసం చేస్తే ఈ జీవితంలోనే వాడికి ఆ మోక్షం అనేటువంటి మహోన్నత స్థితి ప్రాప్తి అవుతుందని నిన్న జనం చెప్పి సమాప్తం చేసినారు ఈరోజు మూడవ అధ్యాయంలో ప్రారంభంలో ఏం చెప్పారో తెలుసండి ఉత్పత్తి ప్రకరణం ఇది ఉత్పత్తి అంటే ఏమిటి అర్థం చెప్పండి ఈ జగత్తు ఎట్లా ఉత్పన్నమైంది సృష్టి చాలా మంది అనుకుంటారు ఏదో పురాణాలి బ్రహ్మదేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నారు వారు ఈ జగత్ అంతా సృష్టి చేశారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ వశిష్ఠులు వారు చెప్తున్నారు ఒకరు సృష్టి చేసింది కాదు ఇది ఎవరికి వారు తమ మనస్సు చేత ఈ కల్పించుకుంటున్నారు ఎవరికి వారు తమ మనస్సు తమ ఇంద్రియములు అనేటువంటి ఉపాధిలో ప్రవేశించి ఈ జగత్తును చూస్తున్నారు చూడకపోతే లేదు ఇప్పుడు రాత్రి మీరు నిద్రపోయినారు వేరేస్ దివరా చెబోతున్నారు ఏమి ప్రపంచం యొక్క వస్తువు కూడా మీకు స్ఫురించటం లేదు అప్పుడు ఏమైనా జగత్తు ఉన్నదా చెప్పండి దాదాపు జీవితంలో సగం కాలం ఇతరులు కనిపేస్తున్నారు కదా చూడండి ఈ ప్రపంచం ఆ టైంలో ఉన్నదా చెప్పండిది ఒక ఆయన గుడ్డివాడు గుడ్డివాడికి ఏమైనా ప్రపంచం ఉన్నదా కనిపిస్తుందా చెప్పండి అన్ని ఇంద్రియములు ఉన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు కనిపిస్తున్నది ఏది లేదనుకోండి కన్ను లేదు చెవి లేదు ఏమి లేదు ఇంద్రియములు వాడికి జగత్త లేదండి సరే కనుక ఈ ప్రపంచం ఎవరి సృష్టి అంటే వారి వారి మనసు వారి వారి ఇంద్రియముల చేతి జగత్తంతా కల్పించుకుంటున్నారు ఎప్పుడు దాన్ని ఆ మనసును లయం చేసినారో ఇక ప్రపంచం కూడా లయమైపోయినట్టే కాబట్టి దీని పేరు దృష్టి సృష్టి వాదం అంటారు సృష్టి సృష్టి సృష్టి ఎందుకైంది నువ్వు చూచావు కాబట్టి సృష్టి నీ దృష్టిని అక్కడ పెట్టావు కాబట్టి సృష్టి అంతా నీకు కనిపిస్తున్నది దృష్టిని మళ్ళించు కష్ బహిర్ముఖమైనటువంటి దాని నుంచి అంతర్ముఖంగా చూడండి కష్టి ధీర ప్రత్యేగాత్మానైత్ ఆవృత్తక్ష అమృతత్వమి కఠోపనిషత్తు యముడు గారు నచ్చకేతుడికి చెప్పినారు అయినా బయట చూస్తుంటే బయటంతా కనిపిస్తున్నది లోపల చూస్తే పశ్చిత్ ఒకనక ధీరుడు లోపల మళ్ళించుకుంటాడు దృష్టిని వరేం చూస్తారు జగత్తు చూడరు ప్రత్యేగాత్మ నా ఇది ఆ లోపల వెలుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ దాన్ని దర్శించుకుంటారు పశ్చిత్ అనేటువంటి పదం అందరికి లేదండి కొంచెం దుర్బలం మనసు ఏ చంచలమైనటువంటి మనస్సు నిరుత్సాహం వారు సోమరితనం గల వారు ఈ మార్గంలో ఉన్నతిని పొందలేరు అని ఉపనిషత్తులు ఘంటాబంగా చెప్తున్నాయండి నాయమాత్మా బలహీనైన మద్రాసులోనండి మైలాపూర్లో రామకృష్ణ మఠం చూడండి వాళ్ళు మాసపత్రిక ఒకటి ప్రింట్ చేస్తుంటారు వేదాంత కేసరి అది వేదాంత వివేకానంద్ ఉన్నప్పుడే మొదలుపెట్టారండి వేదాంత కేసరి దానిలో ఈ ముఖ పృష్టం మీద ముఖ పత్రం మీద ఒక గోల్డ్ లెటర్స్ తో ఒక వాక్యం రాస్తారండి ఇప్పుడు కూడా ప్రతి నెల రాస్తుంటారు ది ఆత్మన్ కెనా బిన్ బై ది ఇదండి దీనికి అర్థం నాయమాత్మ బలహీన అనే ముండగోపనిషత్తు వాక్యాన్ని వారు ఎప్పుడు అనుసరిస్తున్నారండి అది మొదటి పేజీలోనే తాటికాక్షాలతో రాస్తున్నారు ది ఆత్మన్ బిటైన్ బై ది దుర్బలు నిరుత్సాహంగాల వాడు వాడు ఎప్పుడు కూడా ఈ మోక్షం పొందలేడు వాడు ఒకవేళ కొంత దూరం ప్రయత్నం చేసినా వాళ్ళ వెనక్కి వచ్చేస్తాడు కనుక ధైర్యం కలిగి ఏమైనప్పటికీ నీ జీవితంలో నేను సాక్షాత్కారం పొందగలను అనేటువంటి ఆప్టిమిజం అది సరే రెండు ఉన్నాయండి ఇజములు ఏమిటి పెసిమిజం ఆప్టిమిజం అది పెసిమిజం అంటే ఎప్పుడు నిరుత్సాహం నా వల్ల ఏమవుతుంది నేను గృహస్థుని నాకు పిల్లలు ఎలా ఉన్నారు ఈ భారమంతా ఉండి నేను ధ్యానం చేసేదని ఎవరైనా దుర్బలత్వం ప్రకటిస్తే అది పేసిమిజం అట్లా కాదు జన కూడా మొదలైన వారంతా గ్రోస్థలైనప్పటికీ వారు చక్కగా సాధన చేశారు నేను ఎందుకు సాధన చేయలేను నేను టైం కొంచెం రెగ్యులేట్ చేస్తాను డిసిప్లినరీగా నేను ఏర్పాటు చేసుకుంటాను ఇంటిలో అయినప్పటికీ అని ఎవరైనా ప్రారంభంగానికి చేస్తే అది ఆప్టిమిజం సుచరా వాడు ఏనాటికైనా సద్గతిని పొందుతారండి ఈ దుర్బలమైనటువంటి భావాలు కలిగిన వారు ఎవరు కూడా మోక్షం పొందలేరు అనే కశ్చిత్ ప్రత్యగా వారు ప్రత్యేగాత్మన అంటే చూస్తారు డ్గా ఉన్నటువంటి కంటిని గాని గాని ఇన్వర్డ్గా తిప్పుకుంటాడు ఏ ఎవరు అందరూ కాదు కశ్చిత్ అంటాడు ఏ ఒకానొకడు ఈరోజు అధ్యాయంలో కూడా అదే వస్తుందండి మనుష్యానం సహస్రేషు శ్రీకృష్ణ పరమాత్మైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అందరూ ప్రవేశిస్తారంటే లేదు పుణ్య భాగ్యం పూర్వ జన్మలో చేసిన పుణ్యం ఇది ఉంటేనే దీనిలో మొదలు పెడతారండి లేకపోతే రుచుడి ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో కోట్ల మంది ఎవరికైనా ఇది పట్టిందా చెప్పండి అసలు ఎందుకు వచ్చాడో ఒక్కరైనా ఆలోచిస్తున్నారో చెప్పండి నా గమ్యస్థానం ఏంటి వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ఆలోచించే నా చుట్టూ చెప్పండి అది ఎంతసేపటి ఏదో పుట్టడం పెరగటం పెళ్లి చేసుకోవటం సంతానం కనటం ఆఖరి కన్ను మొయ్యటం ఇది ఒక రొటీన్ గా జరిగిపోతున్నదండి సరే అయినటువంటి ప్రశ్న ఏ పుణ్యాత్మడో చేసుకుంటున్నాడు అది ఎందుకు వచ్చింది అసలు ఈ జంజాతం అంతా ఎందుకు వచ్చింది అది వీళ్ళవల్ దీని అంతా పెంచుకున్నాం కదా సంసారాన్ని ఆఖరికి వీరి వల్ల నాకేమైనా శాంతి కలుగుతున్నదా ఈ ప్రశ్న చక్కగా ఆలోచించాలండి లేకపోతే బుద్ధుడు హాయిగా రాజ్యం పరిపాలించే బుద్ధుడు అక్కడికి ఏకాంతముకు వెళ్ళవలసిన పని ఏడు చెప్పండి అది సౌకర్యములు ఉన్నాయి అన్ని విషయ సంబంధం ఉన్నాయి కదా ఎందుకు కుదిలిపెట్టాలి చెప్పండి నో పీస్ ఆఫ్ మైండ్ అది అక్కడ శాంతి దొరకటం లేదన్నది ఆ ఎంతంత పెంచుకుంటారో బాహ్యమైనటువంటి గొడవలు సంకల్పములు అంతంత అశాంతి కలుగుతుంది అనేది దాన్ని నిగ్రహించడం మహా కష్టం అది ఇచ్చారా కనుక ఎంతవరకు నేను చెప్పిన లగేజ్ చూచారా లగేజ్ బరువు అండి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదండి రైల్లో ప్రయాణం చేస్తున్నారు వారి సామాను ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది కదండి ఒక ఆయన అండి యాత్ర కట్టాడు అండి బద్రీనాథ్ ఎట్లా బయలుదేరా అంటే తెలుసు పన్నెండు ట్రంక్ పెట్టలు ఆరు మంది చంటి పిల్లలు ఇక చూడండి ఆ యాత్రలో ఏమైనా ఆనందం ఉంటుందా ఆరు మంది తంటి పిల్లలు రామా రామా వాళ్ళు గొడవతే ఎట్లా చూస్తాడు ఈ ట్రంక్ పెట్టాలని ఎట్లా కాపాడుకుంటాడు అంటే నారాయణ హిమాలయ మీదకి వెళ్ళాలి ఎంత దూరం ప్రయాణం చేయాలి నా అభిప్రాయం ఏంటంటే దారిలోనే బద్రీనాథుడు కనిపిస్తాడండి ఆయన లేకపోతే బరువు ఊరికి పెంచుకోవటం ఆఖరికి అవస్థపడటం ఏమిటి ప్రయాణం మనం ఎక్కడున్నా తెలుసండి మోక్ష ప్రయాణం ఆ ప్రయాణం అనే పదం రేపు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడా ప్రయోగిస్తారండి రేపు వచ్చే అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం ఇది చాప్టరు అర్జునుడు అంటారు కృష్ణ ప్రయాణంలో ఉండాలి ప్రయాణ కాలంలో ఏ విధంగా ఆచరించాలో కొంచెం చెప్పండి అని అంటారు ప్రయాణ కాలేజ క అది అర్జును ప్రశ్న చూడండి ప్రయాణం అనే పదం ప్రయోగించినారు అర్జునుడు శిష్యుడు ఇక గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అదే పదం ప్రయోగిస్తారు ప్రయాణ కాలే మనసాచలే ఈ ప్రయాణ సమయంలో ఓం అనే దివ్యమైనటువంటి అక్షరం ఎవరు జపం చేసి దాని అర్థమును భావం చేస్తుంటారో వారికి సద్గతి కలుగుతుందని రేపు అధ్యాయం కనుక ప్రయాణం అనేది నిశ్చయమైనప్పుడు ఏమండి ఎంత శీఘ్రంగా మనం దానికి తయారు అవ్వాలో అంత మంచిదండి అది చాలా ప్రయాణం అనేది సిద్ధమైనప్పుడు మూటామూల్య కట్టుకోవద్దండి ఏమేమి తీసుకువెళ్ళాలి వెంట ఏం తీసుకెళ్ళాలి పుణ్యం అది ఆ పుణ్యం అనేది మూట కట్టుకోవాలి లేదండి దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అందుచేత పాపం అనేది ఎక్కువ మూట కట్టుకుంటున్నాడు అది దారిలో బాధ కలుగు ఎవరైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతారు చెప్పండి దానికి కావాల్సినటువంటి భోజన సామాగ్రి వస్త్రములు డబ్బు మనీ పర్సు ఇవన్నీ తీసుకుపోతారండి అంతేగాని ప్రయాణానికి వెళ్ళేప్పుడు నాలుగు తేళ్లు మూడు పాములు ఎవడైనా తీసుకుపోతాడు చెప్పండి ఒకవేళ తీసుకుని వెళితే దారిలోనే బాధ చేస్తాయండి అదే విధంగా ఈ ప్రయాణంలో పుణ్యాన్ని ఎక్కువ తీసుకోవాలి కాని పాపం అనేది కంప్లీట్ గా ఇక్కడ రహితం చేయాలన్నది మీరన్నా చెండి చేసిన పాపం పోతుందా అని మీరు అడగచ్చు శ్రీకృష్ణ పరమాత్మ ఏ వాక్యం చెప్పిన అదృష్టం రే ఆ రోజు సాయంత్రం ఏషాం స్వంతగతం పాపం జనాం పుణ్యకర్మణ తప్పకుండా పోతుందని చేసిన పాపం పుణ్యం అనేటువంటి చేత తొలగిపోతుంది ఏదో తెలిసో తెలియకో అనేక మంది రకరకాలుగా చేయరాని పనులు చేస్తున్నారు వారు పశ్చాత్తాపడి అయ్యో నేను చాలా టైం అంతా నాశనం చేసి పాడు నేను సంపాదించుకున్నానే పాపం ఏ విధంగా పోగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మంచి చేయండి భగవాన్ ప్లస్ ఆ ప్లస్ కనుక తెచ్చుకుంటే మైనస్ అనేది డిజాల్వ్ అయిపోతుంది రైతు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు సాయంత్రం చెప్తారు కాబట్టి ఇంకేమి దిగులు పొందవలసిన పని లేదు దృష్టాంతం వాల్మీకి చేయరాని పనులు చేసినారండి ఎవరు రత్నాకరుడు అనేటువంటి వారు తర్వాత సప్తర్షుల యొక్క సాంగత్యం చేత మనస్సు మార్చుకుని చక్కగా రామనామం తారకం జపం చేసి ధరించినటువంటి గాథ మీకు అందరికీ తెలుసు కదా కనుక అయితే పాపం చెయ్యమని ఎవరు చెప్పరు ఏదో పొరపాటు గ్రహపాటో ఏ అలవాటు ఏదో దానివల్ల చేసి దిగులుగా ఉందనుకోండి దిగులుగా ఉంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందో తెలుసు కులూమి ఏమో పెద్ద దరిద్రంగా ఏదో భారంగా కనిపిస్తుంది ఇది వ్యాపారంలో నష్టం వచ్చిన వాడికి పరీక్ష దప్పిన వాడికి కానీ ఇటువంటి వాళ్ళకి ఏమో పెద్ద దిగులుగా ఉండి ఈ ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది లాభం వచ్చిన వాడికి ఏమండి పరీక్షలు వేసైన వాడికి సంతోషంగా ఉన్న వారికి ప్రపంచం ఆనందమయం కనిపిస్తుంది అండి ఒక మహనీయుడు అండి పిలిచారండి ఎవరిని తెలుసు ధర్మరాజుని దుర్యోధను ఒక మహనీయుడు పిలిచి ధర్మరాజు గారు మీరు ప్రపంచం అంతా ఒకసారి ప్రదక్షిణ చేయండి ఏ ఒక చెడ్డవాణ్ణి తీసుకురాండి అన్నాడండి ఆ మహనీయుడు ఎవరినే ధర్మరాజుని దుర్యోధను ఒక మహనీయుడు పిలిచి ధర్మరాజు గారు మీరు ప్రపంచం అంతా ఒకసారి ప్రదక్షిణ చేయండి ఏ ఒక చెడ్డవాణ్ణి తీసుకురాండి అన్నాడండి ఆ మహనీయుడు ఎవరినే ధర్మరాజు దుర్యోధను దుర్యోధను గారు మీరు ఈ వైపు పోండి ఈ డైరెక్షన్ భూమిని అంతా ప్రదక్షిణం చేయండి ఒక మంచివాణ్ణి తీసుకురాండి అన్నాడు అండి ఇద్దరు ప్రయాణం అయిపోయినారండి ధర్మరాజు ఇటుపై వెళ్ళాడు ఈ దుర్యోధను ఇటువైలు చేరాడు ఇద్దరు భూ చేసి ఖాళీగా వచ్చారండి ఎవరిని తీసుకురాలేదండి ఆ మహనీయుడు ప్రశ్న చేస్తారు ఆయన చెప్పిన వాక్యం తిరస్కరించినారేమిట ధర్మరాజుని మంచివాణ్ణి ఒక చెడ్డవాణ్ణి తీసుకురామని మీకు చెప్పానంటే ధర్మరాజు ఏమన్నా తెలుసుండి ఎవ్వరూ నా దృష్టిలో చెడ్డవాడుగా కనిపించలేదు అందరూ మంచివాళ్లే అన్నాడు ధర్మరాజు దుర్యోధన నువ్వు మంచివాడిని నా దృష్టి అందరు ఫూల్సే అందరూ ఫూల్సు ఒక్కడూ మంచివాడు కాని వాడి దృష్టి ప్రపంచం అనేది నో టూ వరల్డ్స్ ఈ రెండు ప్రపంచాలు లేవండి ఈ దుర్యోధనుడు నల్లద్దాలు పెట్టుకున్నాడండి ఎవ్రీథింగ్ ఈ ధర్మరాజు గారు జల్ల అద్దాలు పెట్టుకున్నాడు అంత ప్రకాశమయం ఇక్కడ ఎవరు పాపాత్ముడు వీడెవరు లేడు అని చెప్పి వారు చెప్పినారు తుచారం కనుక వారి వారి దృష్టిని అనుసరించి ఇంకా చిన్న విషయం చెప్తానండి ఏమండి మలా మలవంటే మనకెంతో ఏహ్యం కదా దాన్ని దూరంగా పారేస్తాం కదా దుర్వాసన కదా పంది బందిని తీసుకురాండి ఆహా ఎంత ఆసక్తి నారాయణ ఎగిరిగిరి తింటుందండి దాని ఎందుకంటే దాని బ్రెయిన్ లో ఆ వస్తువు ఎంతో ఆనందకరంగా ఉందండి సరే మన బ్రెయిన్ లో ఇది కేవలం తిరస్కరింపదగిన వస్తువుగా ఉన్నది ఏది కరెక్ట్ చెప్పండి బయట వస్తువుని కూర్చి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఇస్తుంటే ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటే ఉచి డెఫినేషన్ ఇస్ కరెక్ట్ అంటాడు ఎవరు రామతీర్థుల వారు ప్రపంచం ఎట్లా ఉన్నదని చెప్పడానికి మనకు హక్కు లేదండి మన దృష్టి ఉందో మన మనస్సు ఎట్లా ఉందో మన ఇంద్రియములు ఎట్లా ఉందో ఆ విధంగా కనిపిస్తుందండి మన ఇంద్రియే ఒక మారిపోతే ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా కనిపిస్తుంది అద్దాలు ఉంటే ప్రపంచం కనిపిస్తుందండి ఒక రాజున్నాడండి ఒక పట్టణంలో రాజు వారికి కంటి వ్యాధి వచ్చిందండి కంటి వ్యాధి ఎన్నో ఆపరేషన్ చేయించాడు ఎన్నో చికిత్సలు చేయించాడు రాజు కదండి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టాడు డాక్టర్ల మీద కానీ ఈ కంటి వెంట ఇప్పుడు ఎండలోకి రాగానే నీళ్లు కారుతుందండి చాలా వారికి ఏదో వ్యాజ్ వచ్చింది అది తొలగలేదండి ఎన్ని చికిత్సలు చేసినప్పటికీ కామెరలో జాన్ డైస్ అంటారు కానీ ఏదో వచ్చిందండి వారికి నానా బాధలు పొందుతున్నారు ఆఖరికి ఒక డాక్టర్ గారు వచ్చారండి మీరు డబ్బు ఖర్చు పెట్టద్దు నేను చెప్పినట్టు చేస్తే మీ కంటి రోగం పోతుంది అన్నారు ఏమిటి కంటికి గ్రీన్ అంటే చాలా ఇష్టం గ్రీన్ అంటే ఏమిటి ఆకుపచ్చ ఎవరైనా ఆపరేషన్ చేస్తే ఆకుపచ్చ అట్ట ఇక్కడ కట్టారండి గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగు అంటే కంటికి చాలా ప్రీతి రాజుగారు మీరు ఏది చూచినా ఆ గ్రీన్ కలరే చూస్తుండండి ఆకుపచ్చ రంగు కనుక మీరు ఎల్లప్పుడు చూస్తుంటే వ్యాధి తొలగిపోతుంది దీనికి పెద్ద మెడిసిన్స్ అవసరం లేదు అన్నాడు ఆ డాక్టర్ గారి మాట విని రాజు ఏం చేసినాడు వెంటనే మంత్రి గారిని పిలిచాడు మంత్రి గారు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఏ వస్తువులను చూస్తానో బట్ అన్నిటికీ గ్రీన్ కలర్ వేయించేయమన్నాడు ఇప్పుడు ఊళ్ళో కూడా తిరుగుతాడండి ఎవరు రాజుగారు ఏ ఏ రోడ్డు మీద వెళ్తాడో అక్కడ ఇటువైపు ఇటువైపు వెళ్ళకందరికీ కూడా ఆకుపచ్చ రంగు పూసేయండి తెలుపు నేను చూడకూడదు ఎందుకంటే నా రోగం కావాలి ఇక మంత్రి గారండి యాభై మంది సేవకుల్ని వెంట పెట్టుకున్నారు ఏ ఈ బ్రష్లు తీసుకున్నారు రంగులు లక్షల రూపాయలు రంగులు తెప్పించాడు గ్రీన్ కలర్ అంత పూసేస్తున్నారండి మొత్తం అన్ని అయితే మనుషులకి పూయలేదు అనుకోండి అందరికి పూసేస్తున్నారు గోడలకి గేడలకి అన్నిటికీ పూసేస్తున్నారు ఆఖరికండి లాస్ట్ ఇంటికి ఆ ఊళ్ళో చివరి ఇంటికి పూస్తున్నారండి రంగు సాధువు గారు వస్తున్నారు ఆ ఊళ్ళో ఒక కొత్త సాధువు గారు చివరి ఇంట్లో ఎందుకు ఈ కలర్ పూస్తున్నారు అని అడిగారు మాకు తెలియదు రాజుగారి ఆజ్ఞ అన్నారు వెంటనే ఆ సాధువు మీరు ఆగండి ఏమండి కలర్ ఆపా ఆపండి ఇంత ప్రజల సొత్తు నాశనం అయిపోతున్నది ఏ విధంగా ఈ ఊరంతా రంగు కొట్టడం ఏదైనా న్యాయమేనా ఏదో ప్రబలమైనటువంటి కారణం ఉండొచ్చు నేను వెళ్లి దాన్ని కనుక్కుని వచ్చే వరకు కూడా మీరు ప్లీజ్ స్టాప్ ఇట్ డోంట్ వేస్ట్ ది కలర్ అన్నాడు ఎవరు సాధుగా రాజుగారి దగ్గరికి నేర్లో వచ్చారు ఏమండి ఈ సొత్తు దేనికి నాశనం చేస్తున్నారంటే ఉండండి అయ్యా నాకు వ్యాధి కలిగింది అందువల్ల డాక్టర్ సలహా వల్ల అంతా నాకుపచ్చ రంగు పూయిస్తున్నాను అన్నాడండి రాజుగారు నారాయణ నారాయణ నేను కొంచెం ముందుగా వచ్చుంటే ఎంత బాగుండేది ఆకుపచ్చ కళ్ళ చోడు పెట్టుకోరాదయ్యా అన్నాడండి ఆయన ఎంత చక్కని వాక్యం అండి ఒక గ్రీన్ గ్లాసెస్ పెట్టుకుంటే హోల్ వరల్డ్ అపిర్స్ గ్రీన్ అన్నాడండి గౌరవ సాధువు గారు ఊరంతా రంగు కొట్టవలసిన అవసరం ఏంటీ కంటికి ఒక అద్దం పెట్టుకో ఆకుపచ్చ అద్దం ఏ కంటి లక్షణంగా అంద ఎంత చక్కని ఉపాయం అండి ఏమండి ఆకుపచ్చ కలర్ చూడాలంటే ఊరంతా రంగు కొట్టాలా లేదండి మన ఎదురు మన కంటికి కళ్ళ పెట్టుకుంటే చాలు గ్రీన్ గ్లాసెస్ టీచర్ అదే విధంగా ఈ ప్రపంచం అనేది ఏ విధంగా ఉన్నదని చెప్పి ప్రశ్న చేసినప్పుడు మన కళ్ళు ఎట్లా ఉన్నాయో మన మెదట ఎట్లా ఉందో మన మనస్సు ఉందో ఆ విధంగా కనిపిస్తుంది సరే ఒకసారి చూడండి అంత పొద్దున్న లేస్తే ఏదో క్లూమీగా అంత కనిపిస్తుంది అప్పుడప్పుడు అంటలేదండి ఇవాళ లేచిన రోజు బాగాలేదు అని అంటుంటారండి సరిగా జరగకపోతే లేచిన రోజు బాగా అంటే అంటే ఒకే రోజు వారి దృష్టి ఉంది అది కనుక దృష్టి సృష్టివాదం అని చెప్పేసి వశిష్ఠులు వారు రోజు ఈ సృష్టి అనేటువంటిది వాడు వాడు క్రియేట్ చేసుకున్నది కాబట్టి వారి మనస్సును గనక శుద్ధం చేసుకుంటే చూ దృష్టి కనిపిస్తుందండి ఈ రోజు నేను అడిదనం చెప్పిన అధ్యాయంలోనండి ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేయటం మంచిదే కానీ నిత్య వ్యవహారంలో ఎట్లా ఉండాలి తెలిసిన ఏది చూసినప్పటికీ నీవులే నువ్వు భావించు ఒకరిని నువ్వే కష్టపెట్టద్దు ఒకరిని అన్యాయం చేయవద్దు అవినీతిలో ప్రవేశించొద్దు నీకు ఎట్లా ఉపకారం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఒక ప్రాణి కూడా ఆ విధంగా ఉపకారం చేయవని అదే ఆత్మౌపమ్యం అని నిన్న సిద్ధాంతం ప్రతిపాదించినారని సరే సర్వభూతమాత్మానం సర్వభూతాని ఆత్మని నిన్న చెప్పిన శ్లోకం అండి శ్రీకృష్ణుడు సర్వభూతాన్ని సమదర్శి ఆ సమదృష్టి కలిగి ఉండాలి ఆ దృష్టిని పవిత్రం చేసుకుంటే మానవుడికి పరమశాంతి కలుగుతుందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం చక్కగా అనుభవంలో పెట్టుకుని ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఉపకారం అపకారం అనేది చేయటం మానవుడికి ద్రోహం చేయటం ఒక ప్రాణిని బాధ కలుగు చేయటం ఇదండి కూడదంటారు కారణం అక్కడ ఉండే ఆత్మ ఇక్కడ ఉండే ఆత్మ ఒకటి కదా చూడండి సర్వాణి భూతాన్ని ఆత్మేవా భూద్విజానత తోమోహక్ అందరి యొక్క స్వరూపం ఒకటేనండి ఒకటైనప్పుడు ఈ భిన్నత్వం ఎట్లా వచ్చింది ఒకటి మీద కోపం దేనికి దానికి ఒక చక్కని ఉపమానం చెప్పారు శాస్త్రంలో ఏమిటి తెలుసుకరణ దోషేణ కల్పితే అది ఈ జగత్తు ఎట్లా తన హరణం వల్ల తన మనస్సు వల్ల ఇదంతా వచ్చింది అంటున్నారు స్వాంతఃకరణ దోషేణ కల్పితే వివేకిన కుత కోప కోపాలు వస్తాయా వివేకన కుత కోప స్పాటికే మంటపేత అని ఒక దృష్టాంతం చెప్పారు స్పాటికే మంటకే ఒక దేవాలయ ఉందండి ఆ దేవాలయంలో అక్కడే ప్రాంగణంలో ఒక గది ఉందండి అద్దములు పక్కన పైన అంత అద్దమ్ములు పెట్టారండి అక్కడక్కడ ఉంటాయండి దేవాలయాలు అద్దాల రూమ్ భగవం మధ్యలో ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాల్లో దేవుణ్ణి కూర్చోబెట్టి కైంకర్యం ఈ దృశ్యం అన్ని అద్దాల్లో కూడా కనిపిస్తుంది అండి ఉన్న అద్దాల్లో మీరు నేను చూచినానండి ఇంకా అక్కడక్కడ ఉండవచ్చుగాక ఈ అద్దాల సేవ అవుతుందండి భగవంతుని కైంకర్యం ఆ చుట్టూ అద్దములు అండి పెద్ద పెద్ద నిలువుటి అద్దాలు పెడతారు పైన అద్దాలు ఉంటాయండి ఎక్కడ చూసిన అద్దములే ఒకనాడు ఆ తలుపు తెరిచిందండి ఆ గది తలుపు ఒక కుక్క లోపలికి ఆ అద్దాల రూమ్ కుక్క కుక్క పోయింది అద్దంలో ఇంకో కుక్క కనిపించింది ఏమండి కుక్కలు ఇంకో కుక్క కనిపిస్తే ఊరుకోవండి అది ఎగిరి దాని మీద పడ్డదండి ఆ అద్దంలో ఉన్న కుక్క మీద ఏం జరిగింది చితికిందండి అంతే ఇంకేమీ లేదండి అనవసరంగా అక్కడ కుక్క ఉంటే కదండి ఆ నొప్పి చేతి ఇటు చూసిందండి ఇటు చూస్తే ఇంకోకొక్క ఇక్కడ ఇంకో అర్థం ఉంది కదండి ఆ అద్దంలో ఇంకో ఇక్కడ ఒక్కొక్క అన్ని గది కుక్కలే ఎందుకు ఏమిటైనా దేవుడా అని పైకి చూసిందండి పైన అద్దంలో ఇంకో ఒక్క ఉందండి అక్కడ ఈ విధంగా రూమ్ అంతా కుక్కలు ఊరుకుంటుందండి ఇటు ఏ గరను అటే గరను ఇటో ఆఖరికండి కింద పడి పూజారి గారు వచ్చారు గదిలోకి రామరామ కుక్కబడి ఉందని తీసుకుని లేవతలు బారేసి సంప్రోక్షణ చేసి మంత్రాలు చెప్పి అది మళ్ళా శుద్ధం చేసినాడు చూచ వెంటనే పూజారి ఏం చేసినాడు తెలుసు అంతా కడిగిన తర్వాత ఆ అద్దంలోనే బొట్టు పెట్టుకుంటున్నాడు చూచల పూజారికి పూజారి యొక్క స్వరూపం అద్దంలో కనిపించింది కుక్క స్వరూపం అద్దంలో కనిపించింది కానీ కుక్కకి బ్రెయిన్ లేదు కాబట్టి ఈ కుక్క సత్యము అని చెప్పి భావించి దాన్ని ఎత్తి ఎగిరిందండి నాశనమై పూజారి ఈ అద్దంలో నేనే కనిపిస్తున్నాను అని శుభ్రంగా బొట్టు పెట్టుకున్నాడు చూచారా ఇంతానికి అజ్ఞానికి భేదం అండి ఈ ప్రపంచం ఒక అద్దాల రూమ్ అండి అందరు కూడా ఆత్మస్వరూపం అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు అయినా ఒకరిని బాధించటం మంచిది కాదు ఒకవేళ బాధించినావా నిన్ను నీవు బాధించుకున్నట్టే ఆత్మౌపమ్యైనది వా దుఃఖం సయోగి పరమోమత అందుచేత ఈరోజు దృష్టి సృష్టి వాదాన్ని గురించి ప్రతిపాదించి కొన్ని చక్కని హితబోధలు చేస్తున్నారు దాన్ని పురస్కరించుకుని ఎవరు వశిష్ఠుల వారు మొదటి బోధేమిటి తెలుసండి మానవుడు సద్గతిని పొందాలంటే మోక్షం పొందాలంటే ఉపాయం సాధు సంగమస్త్ర పరో చే సాధు సంగమాస్త్ర మహాత్ముల యొక్క సాంగత్యం శాస్త్రముల యొక్క అధ్యయనం ఈ రెండిటి చేత మానవుడు తద్దినై దినట్టు కొద్ది రోజుల్లోనే వాడు మోక్షం పొందుతాడు కూడా అవసరం లేదు అంటారు చూడండి ఎంత చక్కని వాక్యం ై రేమాసోషి అది మహాత్ములు యొక్క సాంగత్యం వారి ముఖ దానాలు వినటం ఎందుకంటే వారు ప్రత్యక్షంగా అనుభవించి చెప్పినటువంటి వాక్యం అండి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే వాక్యం చెప్పినారు స మంచి ఏ ఉపనిషత్తులు భగవద్గీత భారతం భాగవతం రామాయణం ఇటువంటి గ్రంథాలు బాగా అధ్యయనం చేసుకుంటూ సాధన గనక చేస్తుంటే ఏమవుతుంది తద్ నైరే వనోమాసోషం తప్పకుండా ఆ గమ్యస్థానం మానవుడు పొందుతాడు కనుక సాధన అనేది తప్పకుండా చేయడం మహాత్ముల యొక్క సేవ వారి యొక్క సాంగత్యం కూడా చేస్తుండే అయితే మీరు అడగచ్చు చెయ్యటం లేదా మేము మేమే చేయటం లేదా చేస్తున్నా నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఈ ప్రోగ్రెస్ అది అనేది గొప్ప కాదండి మార్పు వస్తున్నదా లేదా ఊరికి రోగంటి బాటగా కొన్ని కొన్ని కార్యములు చేస్తూ రొటీన్ గా జరుపుకుంటే ఇప్పుడు సంధ్యావందనం సంధ్యావందనం చాలా మంది అది చేస్తుంటారండి ఇళ్లలో ఏ లేదు చేస్తుంది కానీ ముప్పై సంవత్సరములు సంధ్యావందం చేసిన తర్వాత వారి హృదయం ఎట్లా ఉందో కొంచెం కను కనుక్కోండి శాంతి కలిగిందా ఏవైనా ఆనందం ఆవిర్భవి భగవంతుని భక్తి కలిగిందా ఇటువంటివన్నీ అడగాలండి ప్రోగ్రెస్ లేకపోతే జీవితం నిరుపయోగం అయిపోతుంది ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా ఉంటాయి లాంఛనం ఏదో ఒక లాంఛనంగా జరిగిపోతున్నాయండి అది సంధ్యావనం ఇట్లా నీళ్లు తాగటం ఇదంతా జరిగిపోతున్నది ఏ మార్పు కలిగిందా అని చూడాలండి ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి గాని నెలకు ఒకసారి ఏమండి లేక కనీసం పక్షానికి ఒకసారి గానీ ఎదురుకున్న రాక్షసత్వం పోయిందా దైవగుణాలు ఏవైనా కలిగినయా ఒక ప్రాణి మీద నాకు ఏదైనా దయ కలుగుతున్నదా ఇటువంటి విషయాలన్ని ఏమి లేకపోతే ఎక్కడున్న కొంగళి అక్కడే ఉంది ఆ విధంగా ఉంటే ఇంకా ఇవన్నీ చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఏవైనా ఉందా అని చెప్పి నాస్తిక్ కూడా మీరు బుద్ధ సమానం దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు ఇంకా మాకే కొంచెం దయ ఉంది మీకే ఉంది అంటే అడుగు నాస్తి మేము అన్నదానం చేస్తున్నాం అనేక మంది ఉపకారం చేస్తున్నావు మీరు దేవుణ్ణి నమ్మి మీరేం చేస్తున్నారు ప్రత్యేకంగా నిలదీసి అడుగుతున్నారు మనం ఏం సమాధానం చెప్తామని చెప్పండి కనుక జాతరైనంత వరకు ఆ పుణ్య సంబంధం పరోపకార సంబంధం మానవుడు తప్పక చేయాలి ప్రోగ్రెస్ కలుగు చేసుకోవాలని చాలా ఎదురు కోపం ఎక్కువగా ఉంది మీరు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత పారాయణం మొదలు తర్వాత సంవత్సరానికి నా తగ్గాలండి చాలా విషయ వికారములు తగ్గదే భగవంతుని మీద విశ్వాసం పెరగందే మానవుడు ఏం ఉన్నతిని పొందినట్టు యాత్రలు ఈ తరమైనటువంటి దేవతార్చనలు ఇవన్నీ కూడా లాంఛనంగా జరిగిపోతుంటే అవతల వాళ్ళు చూసి నవ్వుతున్నారండి సరే ఇటువంటి చూసేసి ఏమయ్య మీరు హృదయం కఠినంగా ఉందే మీ కఠినత్వం పోలేదే దయ కలగలేదే మేము అసలు దేవుణ్ణే నమ్మలేదు కానీ మేము ఎంతో ఉపకారం చేస్తున్నాం దృష్టాంతానికండి నెహ్రూ నెహ్రూ చూడండి దైవం మీద అంత విశ్వాసం లేదండి కానీ వారు చేసే పని ఏమిటి చెప్పండి ఉదస్తమానం సర్వీస్ టు హ్యుమానిటీ ఆహా అది దైవగుణం కాక ఇంకేమిటి చెప్పండి అది చూచారా దైవ గుణములు కలిగిన వాలేవా అని చెప్పి పరీక్షించుకోవాలి ఇది ప్రోగ్రెస్ ఏదైనా ఉన్నతి కలిగిందా అని పరీక్ష ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే ఈ ఈ క్షేత్రంలో చాలా మంది ప్రవేశించేదో లాంఛనంగా జరిపివేస్తుంటే అవతల వాళ్ళు చూసి హేళన చేస్తున్నారు అయినా మీరు చేయటం మంచిదే కానీ దేని కొరకు వాట్ ఎఫెక్ట్ ఈస్ దేర్ మీకు ఏదైనా ప్రోగ్రెస్ కలిగిందా లేదా అని చెప్పి వాడు అడుగుతున్నప్పుడు మన హృదయాన్ని పరిశోధించుకోవాలండి ఇదివరకు మహాభారతంలో జరిగిన విషయం చెప్తున్నాను వినండి యుద్ధం పూర్తయిందండి పాండవులు కౌరవులు యుద్ధం సమాప్తం అయిపోయింది ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగిందండి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నారు ఆ టైంలో ధర్మరాజు గారికి ఒక సంకల్పం కలిగింది ఏమిటంటే అందరూ తీర్థయాత్రలు చేసుకుంటున్నారు మనం కూడా తీర్థయాత్ర చేస్తే బాగుండు అని బంధువులందరినీ కూడగట్టుకున్నాడండి ఎవరు ధర్మరాజు బయలుదేరబోతుంటే మరొక అభిప్రాయం కలిగి మనస్తట మనం వెళితే ఏం లాభం ఆ కృష్ణ పరమాత్మ కూడా మన వెంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది మహానుభావుడు అని కృష్ణుడి దగ్గర పరిగెత్తాడు ఎవరు ధర్మరాజు మహాత్మా మేమందరం తీర్థయాత్ర బయలుదేరుతున్నాం తమరు కూడా మా వెంట ఉంటే మీ సాన్నిధ్య మహిమ చేత దిగ్విజయంగా జరిగిపోతుంది మా యాత్ర అంత మాత్రం కోరుతున్నాం ప్రార్థన చేస్తున్నాం దయచేసి మా వెంట రాండి తీర్థయాత్రకి అని కృష్ణుడిని అడిగారు కృష్ణుడు ఎవరినారు చూసిన ఎన్నో పనులు నాకు అనేక కార్యక్రమాలు ఉంటాయి మీరు చక్కగా వెళ్ళండి నేను రావటానికి అంత అవకాశం లేదు అని చెప్పారు ఒకసారి రెండు గుచ్చి గుచ్చి అడిగినారు గుర్తి అడిగినారు కానీ మీరు ఒప్పుకోలేదండి రావటానికి ఒప్పుకోలేదు ఆఖరికి ధర్మరాజు పోని మీ రాకపోయినా మీ ప్రతినిధి ఎవరైనా పంపండి మీరు వచ్చినట్టుగానే మేము భావం చేస్తాం ఈ ప్రతిని రిప్రజెంటేటివ్ పంపండి బాధ ఏం చేసినారంటే రిప్రజెంటేటివ్ మనుష్యుని పంపలేదండి అక్కడ ఒక కాయ ఉందండి కూరగాయ సొరకాయ అంటారు మా వైపు ఇక్కడ ఆనపకాయ అంటారేమో అది ఉందండి కూరగాయ ఆనపకాయ అది ఇచ్చాడండి అవును శ్రీకృష్ణుడు నైనా ఇదిగో ఈ కూరగాయ తీసుకో నేను వచ్చినట్టుగానే భావించు నువ్వు గంగలో స్నానం చేస్తే ఇదిగో ఈ కాయలు కూడా దాంట్లో ముంచి నా గోత్రం నా సూత్రం చెప్పోది విశ్వనాథుని కనుక దర్శనం చేయించావా ఈ కాయను కూడా ఇట్లా తిప్పు నేను వచ్చినట్టుగానే భావించు ఈ కాయ నా ప్రతినిధి అన్నాడు చాలు మహానుభావ చాలు అని ఆ అనపకాయ తీసుకున్నారు ఆ సొరకాయ నిద్ర ఊరేగించుకుంటూ చక్కగా తీర్థయాత్రలన్నీ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఎవరండి ధర్మరాజు ఆ తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడి గారికి చూపించినారు ఇది ఒక మీరు చెప్పినట్టు మీ ఆజ్ఞ పురస్కరించుకుని అన్ని తీర్థాల్లో ముంచినాను అన్ని దేవుళ్ళకు చూపించావు శుభ్రంగా మీ పేరు చెప్పి చూపించాను అన్నట్టు అన్ని చక్కగా జరిగిపోయింది సరే కృష్ణుడు అన్నాడు ఇక నా కొద్ది కాయ ఇప్పుడు ఎడ తిరిగి తీర్థయాత్రలు పూర్తి చేసి వచ్చిన తర్వాత ఒక సాంప్రదాయం ఉందండి ఏమిటి తెలిసిన అన్నదానం సాధువులకి బీదవారికి మహాత్ములు అన్నదానం చేస్తుంటారండి ఎవరైనా యాత్ర ఇప్పుడు ధర్మరాజు గారికి తెలుసండి అందుచేత అన్నదానానికి ఏర్పాటు చేస్తుంటే ఈ కృష్ణుడు ఆయన ఈ కాయ కోసి కూర చేసి అందరికి ఒడ్డించండి అన్నారండి ఎవరు కృష్ణుడు అట్లాగే ఈయన వంటసార్లో ఇచ్చాడు కాయని బాగా కోసినారు కూర చేసినారు అందరికి ఒడ్డించినారు ఇక అందరూ తినబోతున్నారండి ఆ అన్నంలో ఈ కూర కలుపుకుని ఒక్క ముద్ద నోట్లో వేసుకునేటప్పుడు అందరు వాంతి వాంతి చేసుకుంటున్నారు ఏమిటి తెలుసిన ఇది చేదు సొరకాయ చేదు ఆనపకాయ పరమ చేదు అనిచ్చారు అందరూ తిడుచున్నారు ఏమయ్యా శుభావం ధర్మరాజు అన్నదానం చేసుకుంటూ యాత్ర చేసి ఈ పాడు కూరగాయ పెట్టేవి చేదు ఇది అని వెంటనే ధర్మరాజు కృష్ణుడి దగ్గర పెడతారు కృష్ణ కొంప ముంచావాయ కొంపంచావాయ ఆ ఇచ్చేకాయ కొంచెం మంచిది వరకు పోయినావయ్యా చేదు కాయ ఎందుకు ఇచ్చి ఊరేగించావయ అని దృష్టి అన్నాడు నాకు తెలుసయ్యా అది చేదని దాని తీర్థయాత్రలు చేస్తే చేదు పోయిందేమో అని అనుకున్నాను చక్కని వాక్యం చెప్పాడు చూడండి ఇప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి కార్యక్రమాల్ని దానికి చక్కగా ప్రతిబింబించారు అన్ని కార్యములు చేస్తున్నారు మార్పు లేదు చేదు చేదే అంతే వెళ్లేటప్పుడు కోపంతో వెళితే వచ్చేటప్పుడు ఇంకా డబుల్ కోపంతో వస్తున్నాడు ఇక ఏం ప్రోగ్రెస్ చెప్పండి అందుచేత ఈ కార్యక్రమాలకి వాల్యూ లేకపోతున్నది అన్నది ఉన్నతి కలిగిందా లేదా పరీక్ష చేస్తుండాలన్నది అందుచేత సాధుసంగ్రోభవతి రామచేత్ రామచంద్ర మహాత్మల యొక్క సాంగత్యం చేత ఈ శాస్త్ర పరిశోధన చేత అభ్యాసం చేత హృదయాన్ని కనుక మార్చుకుంటే కొద్ది రోజుల్లోనే మానవుడికి శాంతి మోక్షం కలుగుతుందని భగవాదం భగవద్గీతలో చెప్పిన శ్లోకం మోస్తరే ఒక శ్లోకం చెప్తారండి భగవద్గీతలో తద్ధయ తదాత్మాన తత్పరాయణ మీరు ఏ కార్యం చేసినా కూడా తత్ అంటే ఆ దైవ సంబంధం అయినటువంటిది జ్ఞాపకం అని గీతలో ఒక శ్లోకం ఉందండి అదే విధంగా చెప్తున్నారండి తిగత ప్రాణ బోధయంత పరస్పరం నిత్యం తుష్యంతి చ రమంతి మహానుభావులు ఏం పలికినా ఆ దైవం గురిచే మాట్లాడుతుంటారు ఏమి చెప్పినా దాని గురిచే చెప్తుంటారు ఏమి అనుభవించినా దాని గురిచే అనుభవిస్తారు ఏదైనా మాట్లాడుతుంటే దాని గురిచే మాట్లాడతారు ఈ లోకాభిరాయణం తీసుకురారండి అక్కడికి చూడండి ఎవరైనా ఇద్దరు కలుస్తున్నారంటే అంత ప్రపంచ మాటలే మాట్లాడుకుంటున్నారని మహనీయులు అట్లా కాదు దేవులు ఈ దైవ సంబంధం అయినటువంటి చూడండి బోధయంత పరస్పరం పరస్పరం ఒకరికొకరు ఈ దైవ సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటారండి నిష్యంతిమంతిష్యంతి రమంతి దానిలోనే ఆనందం పొందుతున్నారు ఈ రోజు చక్కని శ్లోకాలు ఒకటి మొత్తం ఈ గ్రంథం చివరి వరకు కూడా అనుభవపూర్వకమైనటువంటి వాక్యములు చాలా చెప్పారండి ఎవరు వశిష్ఠుల వారు ఇంకొక వాక్యం ఏమిటి తెలుసు అరతి అరతి అంటే తెలుసు నాన్ అటాచ్మెంట్ అది రతి అంటే అటాచ్మెంట్ దాంట్లో తగులుకోవటం ఆసక్తి అనేది అరతి అంటే ఏంటి నాన్ అటాచ్మెంట్ అది ప్రపంచ వస్తువుల్లో ఈ భోగ విలాసంలో కోరికలు తగ్గి దాని మీద నాన్ అటాచ్మెంట్ కనుక కుదిరితే చూడండి మనకంటే కొంచెం కొంచెం వైరాగ్యం కలిగిన కొంచెం ఈ విషయముల మీద కనుక అనాసక్తి కలిగిన చూచాను కింద ఏం చెప్తున్నాడు చూడండి జాతా చేతి మనాగపి కొత్తగా వాడు ఏం పొందవలసిన పని లేదు ఎప్పుడు ఈ వైరాగ్యం కలిగిందో ఎప్పుడు ఈ దోష దృష్టి కలిగిందో ఇక మనస్సు బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖం కాబట్టి వాడు మోక్షం పొందినట్టే చూచారా చక్కని వాక్యం మళ్ళీ చెప్తున్నాను మనస్సును ఇటువంటి విషయములను కూర్చి బాగా బోధ చేసి ఆ మనస్సుకి హితబోధ చేయాలని నిన్న ఆ మనస్సును గుర్చినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఆయన తొందర అని చెప్పలేదండి హరి ఆ మనస్సును ఒక్క పర్యాని లోపర్చుకోవాలంటే కష్టం అది గ్రాడ్యువల్లీత్త బాలకం అన్నారు చిన్నపిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అల్లరి చేస్తే ఏం చేయాలి వాడికి చక్కగా బోధ చేయాలి ఏ అల్లరి చేయిబా కానీ అంటే కాకుండా హఠంతో వాడిని కనుక దారికి తేవాలంటే మహాకష్టం అండి వాడు తిరగబడచ్చు అది అందుచేత ఈ మనస్సునేటువంటి పిల్లవాడిని బాలకం లాలయే బాగా బోధించండి నచ్చ చెప్పండి అది మనస్సు నచ్చ చెప్తేనండి మళ్ళీ చెడ్డ దాంట్లో ప్రవేశించండి ఎవరు చెప్పే నాదు లేడు అందువల్ల అది వినటం లేదండి అది లాలయ్యే అది నిన్న మనస్సును గురించి చెప్పేటప్పుడు అండి ఈ మనస్సుని హఠం హఠంగా గాని బారంగా గాని లొంగ తీసుకున్నారా ఉపయోగం లేదండి వేస్ట్ ఆఫ్ టైం అదే ఆ మనస్సు కొంత టైం అయితే అంటే తిరగబడుతుంది అన్నది ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఉన్నాం నాలుగు జయించాం అని అనుకోవటానికి వీలుందా చెప్పండి ఆ రాయణ ద్వాదశి నాడు డబుల్గా తినేస్తున్నాడు అండి వాడు దాని మీద భోజనం మీద ఆసక్తి పోలేదండి కనుక పోయిందని ఎవడైనా అనుకుంటే అది కేవలం అసత్యం ఉన్నది అందుచేత దానికి చక్కగా బోధ చేసి సరైనటువంటి దారిలో పెట్టడానికి మానవుడు ప్రయత్నం చేయాలి మనసుని హటం హటం చేత కాదండి నిన్న ఒక వాక్యం చెప్పాను శక్తి పనికిరాదు మనస్సును మనస్సును లొంగ తీయటానికి శక్తి కాదండి ఏమిటి చెప్పండి ఉపాయం అని రామచంద్రుడు హనుమంతునికి బోధించింది కూడా చెప్పాను కదండినే పాఠీన వంటి చాప జాపన పట్టాలంటే వాళ్ళనేది ఎట్లా పలుతున్నారో ఒక ఉపాయం లేకపోతే చేత్తో పడతారండి ఎవరు పట్టలేరండి అసాధ్యం అది కనుక ఒక ఉపాయం చేత ఏ విధంగా కార్యం సాధిస్తున్నారో ఈ మనస్సును జయించడానికి కూడా కొన్ని కొన్ని ఉపాయములు యుక్తులు ఉంటారు దాన్ని ఆ ఉపాయములు చేత తీసుకురావాలని మనస్సు నుంచి ఆ ఉపాయములు ఏమిటని మీరు అడగచ్చు ఒకటి చెప్పవలసింది వారి వారి యొక్క సాధనలోనే వారికే స్ఫురిస్తుంటాయండి ఎవరు ఏ విధంగా దాన్ని జయించాలో ప్రయత్న పూర్వకంగా ట్రై చేస్తే వారికే తెలుస్తుంది ఏ ఒకరు చెప్పవలసిన పని లేదండి సరే ఈ మనస్సును లొంగదీయటానికి ఆ టైంను అనుసరించి ఒక చోట ఒకవేళ అట్లా కాకుండా హఠంగా చేశారనుకోండి హఠంగా మనస్సును లొంగదీస్తే ఎట్లా ఉంటుంది తెలుసు బావు మెడ పట్టుకున్నట్టుగా ఉంటుందండి హఠంగా గనక మనస్సును లొంగ తీసుకుంటే చేత గాని బలాత్కారంగా గానీ ఒకరి యొక్క చేత గాని ఆ మనస్సును గనక లొంగదీయాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసిన బావు మెడ పట్టుకున్నట్టు ఉంటుందండి బావు మెడ పట్టుకుంటే కరవదండి ఎట్లా మనం పట్టుకున్నాం కదా వదలండి ఎగిరి కరిచేస్తున్నారు ఇది ఎంతసేపు అని పట్టుకుంటారండి పావుని ఏం చేయాలో వచ్చిన కూరలు తీసేయండి విషపు కూరలు విషపు కూరలు తీసేస్తే అది మనకి హాని చేయదండి అదే అండి ఉపాయం చాలా మంది గట్టిగా పట్టుకుంటున్నారు ప్రాణాయామం వీటి ఏదో మనస్సును లొంగ తీసుకోవాలని చెప్పేసి హఠంగా చూస్తున్నారు ఆ ప్రాణాయామం చేసేటప్పుడు మనస్సు శాంతంగానే ఉంటుంది తర్వాత మళ్ళా చెడ్డ మార్గంలో పోతున్నదండి అందుచేత అటువంటి హఠం కంటే విచారణ చేత ఆ మనస్సు అాలయ్యే చిత్త బోధించండి ఓ మనస్సా ఓ ఇంద్రియములారా ఈ సుఖములు ఈ భోగములు ఈ ప్రాపంచిక సంపదలు ప్రతి జన్మలో కూడా అనుభవిస్తున్నారు కదా చెప్పండి ఈ అమూల్యమైనటువంటి జీవితం కూడా వీటిలోనే కాలక్షేపం చేస్తే ఎట్లా అని చెప్పి చక్కగా యుక్తి చేత దాన్ని బోధించాలండి అప్పుడే అప్పుడు ఏమవుతుంది తెలుసు ఆ మనస్సు చక్కగా లొంగిపోతుందండి ఎందుకంటే లాజికల్ గా ఉన్నప్పుడు ఎవరైనా సైంటిఫిక్ గా చెప్పినప్పుడు ఎవరైనా కూడా దారికి వస్తారన్నది అర్థమైందండి అందుచేత ఈరోజు శ్రీ వశిష్ఠుల వారు రామచంద్రునికి ఎది అయినా కొంచెమైన విచారణ చేత మన మనం కొంచెమైన విచారణ చేతే మనస్సు లొంగ తీసుకోండి శృతి హఠం పనికి రాదు ఉపాయం చేత తీసుకురావాలండి ఒక పట్టణంలోనండి ఒక పండితులు వారు ఉన్నారండి పండితులు వారు అన్ని మంచి గుణాలు ఉన్నాయండి వారికి కానీ ఒక్క విషయంలో వారికి అశాంతి కలుగుతున్నదండి ఏమిటి తెలుసు అండి భార్య కలిసి రావటం లేదండి గయ్యాలి అంత తిరగబడుతుందండి నేను ఏది చెప్తే తిరస్కరించడం అంతే ఆ విధంగా ఉన్నది అది ఒక్కటేనండి ఆ విషయంలో పాపం దుఃఖపడుతున్నాడు ఎన్నో సుగుణాలు ఉన్నాయి కానీ భార్యకి నచ్చ చెప్పినా ఏం చెప్పినా అవి దారికి రాలేదండి మామూలు రోజుల్లో ఎట్లాగో అమ్మగారి చేత ఏదో కష్టపడి ఏదో చేయించుకుని సద్దుకు రేపటి దినం వీళ్ళు పండితుడు నాయన తద్దినం అండి రేపు వరుసటి రోజు తద్దినం ఏ మా అంటే తెలిసిన కొన్ని స్పెషల్స్ చేయించాలండి చాలా తద్దినం భోజనం మామూలు భోజనం కాదు ఏదో గారెలు ఇటువంటి అన్ని చేయించాలని ఏ పిలవాలి భోజనానికి కొందరిని పిలిచి భోజనం పెట్టించాలి పురోహితులు పిలిచి మంత్రాలనే చెప్పించాలి దీనికి పెద్ద కార్యం అందుచేతనే తద్దినం వచ్చింది కదా అంటారు దేని పోని తద్దినం అంటారు ఈ తద్దిం రేపు వచ్చిందండి అంటే మరుసటి రోజు ఈ పండితుడు ఆలోచిస్తున్నాడు మామూలు రోజుల్లో అన్నం ఈమె చేత వడ్డించడమే బ్రహ్మప్రలయంగా ఉంది ఇక రేపు గారెలు ఎక్కడ ఉంటుంది కొత్త వాళ్ళకి భోజనం ఎక్కడ పెడుతుంది అమ్మగారు అని ఆ రోజు రాత్రి అంతా శాంతిగా ఆ కాలం గడిపి ఆ రాత్రి పూటే లేచి అక్కడ ఊరు బయట ఆశ్రమం ఉందండి మీరు గురువు ఉన్నారు అక్కడ రాత్రి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారు చిన్న సహాయం చేయాలి ఏమిటన్నారు ఏమి లేదండి రేపు మా నాయని తద్దినం నా భార్య గారి విషయం మీకు తెలుసు కదా తిరగబడే స్వభావం అందుచేత రేపు కార్యక్రమం చేయించేది ఆ తగ్గిన కార్యం అంతా చెడిపోతుందేమో అని భయం చేత మీరు ఏదన్నా ఉపాయం చెప్తారేమో ఆ ఉపాయం కోసం వచ్చానన్నారు గురువుగారు చెవులోనండి చక్కని ఉపాయం చెప్పాడండి ఆ ఉపాయం తీసుకుని పోయి పోయినాడే ఆ రోజు రాత్రి అయినండి భార్య దగ్గరికి వెళ్ళారు ఏమే ప్రతి సంవత్సరం తగ్జనం పెడుతున్నాను మా నాయన ఈ సంవత్సరం పెట్టకూడదు అని నేను అనుకున్నాను అన్నాడండి భార్య పెట్టి తీరాల్సిందే అన్నదన్నంత చూడు తిరగబడేది కదా పెట్టి తీరాల్సిందే సరేదో నాకేమో చెయ్యాలని లేదు నువ్వేదో చెప్పావు కాబట్టి తర్జనం పెడతాను కానీ మామూలు భోజనమే చేయగానే పలహారములు చేయవద్దు అన్నాడండి ప్లస్ ఊరలు కూడా చేస్తానందండి అప్పుడు అనుకున్నాడు ఆహా గురుదేవుడు ఎటువంటి ఉపాయం చెప్పాడు ఆయన భార్యను ఉపాయం చేత దారికి తెచ్చేశాడండి తన బ్రహ్మాండంగా జరిగిపోయింది అమ్మగారు బాగా పిండి వంటలు ఇవన్నీ చేసి పారేశాడు మనస్సు కూడా మనం హఠం చేత కను తాన్ని దారికి తీసుకురావాలంటే అసాధ్యం ఉంటది ఇట్విల్ ఎరగబడుతున్నది అందుచేత మహనీయులు ఏం చెప్తున్నారంటే చక్కని హితబోధ చెప్పండి కృష్ణుడు రా అర్జునికి ఓ అర్జునే మనస్సు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బహిర్ముఖంగా మీరేం చేయాలి తెలిసినగా దానికి బోధించండి అన్న చక్కగా బోధించి దారికి తీసుకురామ్మా వేరే ఉపాయం లేదని ఈ విధంగా ప్రతి వారు వారి వారి ధ్యానంలో చక్కగా అనుష్ఠానంలో ఇటువంటి విషయాలని బాగా జ్ఞాపకం పెట్టుకుని నిత్య జీవితంలో హృదయాన్ని పరిశోధన చేసుకుని భగవంతుని వల్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి చక్కగా ముందుకి కొనసాగాలండి ఇంకే కాలం నాశనం చేస్తే లాభం లేదు ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది దిగ మీద ఉండేటువంటి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ అనేటువంటి విషయం తెలుసుకుని సద్వినియోగం చేసి రాత్రి పరుండబోయేటప్పుడు ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ పరిశోధన ఆత్మ పరిశోధన ఈ రోజు ఏమి చేసినాను ఏదైనా పుణ్యం ఆర్జించినానా పాపం చేసినానా పాపాన్ని ఏమైనా తొలగించుకున్నానా అని ఆలోచించాలి అని రోజు శుభ్రం చేస్తుంటే మనస్సు అనేటువంటి దాన్ని పరమ శాంతి కలుగుతుందని ఈ రోజు వశిష్ఠుల వారు ఉత్పత్తి ప్రకరణం ప్రారంభంలో చెప్పారు ఈ రోజు సాయంత్రం భగవద్గీత ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగం అను కూర్చున్న విచారం జరుగుతుంది ఓంకారం జా